అచ్యుత మచ్చిక నాతడు శేసే మతకముగాక నానాట్లబడే నాడు కరి మకరిచే హీనదశ ప్రహ్లాదుడు హిరణ్యుచే పాటువడే పానిపట్టి హరియరి పరిహరించనివాడా ఆనుక హరిదాసులకంతటనే భంగమా తగిలి భీష్ముడు శరతల్పమందు నుండడా అగడై విభీషణుడు అన్నచే తన్ను తన్నువడడా పగపాడే చూచుచుండ భాగవతులను హరి తగిన పుణ్యులనిందు తప్పులెంచవచ్చున మంతనానారదుడు మాయలకు లోనుగాడా చెంతల అర్జునునకు చేతులు తెగిపడవా ఇంతలో శ్రీవెంకటేశుడు ఇట్టెవీని మన్నించడా ఇంతటి మహానుభావులు ఇందుకు జడుతురా